ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు వచ్చి పెద్ద కష్టంలో ఉండిపోయాను అన్నాను నువ్వు ఆ కష్టం ఏమిటో నాకు చెప్పదు డబ్బు ఖర్చు సెటిల్ అయిపోతుందా అది చెప్పున్నా అంటే డబ్బు ఖర్చు సెటిల్ అయిపోతుందండి అయితే కష్టమే కాదు పొంద ఇట్స్ ఓన్లీ అటర్ ఆఫ్ వర్కింగ్ అవుట్ ది డీటెయిల్స్ ఆ డబ్బు ఎలా పోగేయాలి కొంచెం అది డీటెయిల్స్ వర్కౌట్ చేసుకోవాలి కాబట్టి నేను చెప్పాను నువ్వు కొంచెం డీటెయిల్స్ వర్కౌట్ చేసుకో ఆ డబ్బు పోగేసేసి ఆ డబ్బు వాళ్ళ మొహాన్ని పారాయి నీకు ఆ కష్టం తీరిపోతుందంటున్నావు కదా డబ్బు ఇచ్చేస్తే తీరిపోతుందంటున్నా ఇచ్చేసే చేతులు కడిగేసుకో హాయిగా ఉన్నావు డబ్బుతో పోయేది కష్టం కాదు కొన్ని కష్టాలు ఉంటాయి అవి డబ్బుతోటి పోవు దానికి ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది వాట్ ది లైఫ్ కెనాట్ మెండ్ ద డెత్ అండ్స్ అది రియల్ డిఫికల్టీ డబ్బుతో అది పోతుంది మీరు ఇప్పుడు పెట్టిన ఖర్చుకి పది రెట్లు ఖర్చు పెట్టినా అది అలాగే ఉంటుంది పోతుంది అది సంథింగ్ కాబట్టి సంసారులకి మనం ఏదైనా వాళ్ళకు పది రూపాయలు అందజేస్తే వాళ్ళు కృతార్థులైపోతారు అని కనుక అనిపిస్తే వెంటనే వీ షుడ్ డూ దాట్ ఎందుకంటే ఈ డబ్బు ఎవరూ పట్టుకెళ్ళేది కాదు వాళ్ళకి ఏదైనా ఉపకారం జరిగితే మనం సంతోషించాలి అంతేగాని సంసారులకు ఇటువంటి బరువును పెట్టకూడదు ఇది విశ్వాసముల యొక్క బరువుని పెట్టకూడదు విశ్వాసము అందులో అది అంధవిశ్వాసము అది మహాభారం ఆ భారాన్ని కనుక మీరు పెట్టారంటే అది పెట్టేప్పుడు అదేదో ఈ శాస్త్రంలో ఇలా చెప్పాడు ఆ శాస్త్రంలో అలా చెప్పాడు చాలా ప్రమాణంగా ఆ బరువును వాడిని ఎత్తిని వాడు అది మోసుకుంటూ బతుకుతుంది ఈ బరువు పెట్టిన వాడు వీడు మోయుడు వీడు బాగానే ఉంటాడు వాడు మోసుకుంటూ బ్రతికుతాడు ఎంత కష్టమో తెలిసిన ఏపీ శూన్యవాదిన పశ్యంత సర్వశూన్యతాం స్వదర్శనస్ అది శూన్యతాం ప్రతిజానే అది ఇంతకు ముందు వాక్యం ఏమిటంటే అత ఇతర ఈ వీళ్ళు అత్యంత సాహసిక ఈ మోస్ట్ అప్సర్డ్ థింగ్ ని సత్యమా అన్నట్లు ప్రదర్శించే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఎవళ్ళు ఈ క్షణిక విజ్ఞానవాదులు అత అంటే ఇందువలన ఇందువలన అంటే స్వవృత్తేరనుపపత్తేర్ స్వకర్తృక స్వకర్మక దర్శనస్య కర్తృకర్మ విరోధేన అనుపపద్యమానత్వాత అదే కర్తృకర్మ విరోధాన్ని నేను చెప్పాను కదా కాబట్టి ద్వైతులు ఈ ద్వైతులు ద్వైతులు ఎవరు బాహ్యార్థము సత్యమే మనోవృత్తి సత్యమే అనేవాడు ద్వైతే ఘటము సత్యం అంటున్నవాడిని వాడిని ఏమనాలి ఘటము సత్యమనేవాడు వాడిని అసలు పండితుడని మీరు అనక్కర్లేదు ఎందుకంటే మీరు ఎవరినైనా అడగండి వేసవి కాలం వస్తే అక్కడ కుండలు అమ్మకానికి పెడతారు ఆ కుండలు అమ్మే వాళ్ళని అడగండి ఏమండ ఈ ఘటము సత్యమా అని అడగండి అడిగితే ఆ అమ్మాయి ఆ అమ్మాయి సత్యము నేను మొన్ననే చేశాను అది పాతి రూపాయలు ఖరీదు నీకు ఈ సీజన్ అంతా కూడా చక్కగా నీళ్లు పోసుకుంటే వా పలుకు అని చెప్తుంది అవునండి ఆవిడ ఏ ద్వైత శాస్త్రాన్ని చదివింది ఆవిడ వీడు అదే చెప్తాడు ద్వైఘటము సత్యం అని చెప్తాడు వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ కాబట్టి ద్వైతము సత్యమని చెప్పడానికి వాడు పండితుడు కానక్కర్లా పాముడు అదే చెప్తాడు అందరి అనుభవం అది అద్వైతం ఏదానికి కూడా అనుభవం అలాగే వస్తుంది కానీ ఆ అనుభవము సత్యము కాదని వాడు గుర్తిస్తాడు కాబట్టి ద్వైతులు ఘటా ఘటపటాది ప్రపంచము సత్యం చెప్పే ద్వైతుల ఘటపడాది ప్రపంచం మిథ్యని అంగీకరించి ఆ విధంగా తెలివితేటలు కలిగి వారే అయినా ఈ క్షణిక విజ్ఞానవాదులు ఒక రకంగా వాళ్ళని మించిన అప్సైడిట్టి వీళ్ళు ప్రదర్శిస్తున్నారు అత్యంత సాహసిక ఓకే సో ఇప్పుడు క్షణిక విజ్ఞానవాది మతాన్ని ఖండించేశారు అంటే చిత్తము కూడా లేదు చిత్తవృత్తి కూడా నాయతే ఇంకా ఏం మిగులుతుంది శూన్యం మిగులుతుంది ఎందుకంటే దృశ్యము మిథ్య ద్రష్టా మిథ్య ఉన్నదల్లా ద్రష్ట దృశ్యమే కదా రెండింటినీ మిథ్య చేసి పెడితే వాట్ రిమైన్స్ ఈజ్ శూన్య ఆ శూన్యమే సత్యము అనే శూన్యవాదిని ఇప్పుడు తిరస్కరిస్తున్నారు అక్కడ క్షణిక విజ్ఞానవాది పూర్తయిన తర్వాత ఇంకా శూన్యవాది ఉంటాడు ఏపీ శూన్యవాదిన అంటే అభిప్రాయం ఏమిటంటే మనకి కలిగే అనుభవాలు దుఃఖ సుఖ జన్మ మరణ ఇత్యాది అనుభవాలములన్నీ కూడా కేవలము చిత్తమునందు మాత్రమే గలవు చిత్తమునందు పుట్టిన పుట్టినవి అని మీరు అనకూడదు పుట్టినట్లుగా కనబడుతున్నాయి ఇప్పుడు జన్మ మరణము చిత్తమునందు మాత్రమే గలదు సుఖము దుఃఖము చిత్తమునందు మాత్రమే గలదు చిత్తమునందు కూడా ఎలా ఉంది ఎలా ఉంది ఇప్పుడు పీ త్రీ ఉందనుకోండి పీ ఉందా ఇప్పుడు లేదు ఇప్పుడుందా ఉంది ఇట్స్ ఎ ఫ్లెక్కర్ అది ఇలాగా తిప్పినప్పుడు ఆ చలనాన్ని బట్టి ఉన్నట్టు కనపడుతుంది చలనం ఆగిపోతే ఉండదు ఇట్ ఈస్ దట్ సింపుల్ ఇట్ ఈస్ ఎ ఫ్లెక్కర్ ఇన్ ది మైండ్ చిత్రంలో ఉంటుందంటే యథార్థంగా ఉంటుంది అనుకోవద్దు ఇట్స్ ఎ ఫ్లెక్కర్ ఇన్ మైండ్ మీకు నేను అంచటమే దృష్టాంతం చెప్తాను ఒక ఒక ఆయన కానీ ఒక ఆమె కానీ దుఃఖిస్తున్నారు భోరు భోరుమని ఏడుస్తున్నారు ఆ టైంలో మీరు చల్లని మజ్జిగ కానీ ఒక ఫస్ట్ క్లాస్ వేడివేడికి స్ట్రాంగ్ కాఫీ కానీ ఇవ్వండి ఆ మనిషికి అంటే ఆ మనిషికి అది దాని మీద శ్రద్ధ ఉండాలి కాఫీ మీద ప్రీతి ఉన్నవాడికి వర్క్ వర్కౌట్ అవుతుంది ఇవ్వండి మీరు వాళ్ళు అబ్బాయి అబ్బాయి అంటారు ఎందుకంటే దుఃఖంలో కాఫీ ఏం తాగుతాం అలా కాదని చెప్పేసి కొంచెం తాగిపించండి ఓకేసారు ఆ దుఃఖానికి బ్రేక్ వచ్చేస్తుంది తర్వాత బ్రేక్ వచ్చేసిన తర్వాత కాఫీ తాగడం పూర్తయిన తర్వాత అయ్యో ఇంతదాకా ఉన్న దుఃఖం ఏమైపోయింది లేదు మరి దుఃఖం ఉండాల్సిన సందర్భం కదా ఇది దుఃఖం ఉండాలి కాబట్టి మళ్ళీ దుఃఖాన్ని తెచ్చిపెట్టుకోవడం అదే అంటే నటిస్తున్నారండి నేను ఆ మనసు భ్రమ కలిగిస్తుంది అయ్యో దుఃఖం లేదేమిటని అయ్యో దుఃఖం లేకపోతే ఇలాగా దుఃఖించాల్సిన సమయం కదా అని సరే మళ్ళీ మళ్ళీ భోజనం అని మనిషి అలాగా దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటాడు నేను ఇంకో సందర్భం విశాను ఒకళ్ళ గృహంలో ఏదో సమస్య వచ్చింది ఏదో కలహాలు వస్తాయి కదండి ఈ కుటుంబంలో వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు ఏదో మంచి చెడు ఇటు ఉంటాయి ఏదో కలహం వచ్చింది కలహం వస్తే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ దగ్గర మొదలుపెట్టేది మళ్ళీ పది గంటలకి మళ్ళీ లంచ్ టైము మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అదే చర్చ ఇద్దరు కలిస్తే ఇదే చర్చ ఆ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు డజన్ మంది ఉన్నారు ఇదే చర్చ ఎవడో ఒకడు ఈ ఇద్దరో ఆ ఇద్దరూ ఆ ఇద్దరూ ఈ రకంగా అదే చర్చ ఓ మహాత్ముడు వచ్చాడు వాళ్ళ అందరూ మహాదుఖంలో ఉన్నారు ఆయన ఏం చెప్పాడో తెలిసిన మీ దుఃఖము మిథ్య అయ్యో మిథ్యను అవును మీకు నేను ఉపాయం చెప్తా ఈనాటి నుంచి ఐదేదో అవుతుంది మీరు చర్చించడం మానేయండి చర్చించద్దు నో డిస్కషన్స్ ఐదేదో అవుతుంది అయ్యిది అవనేవ్వండి మీరు చర్చించడం వల్ల అయ్యిది అవ్వక కదా మీరు చర్చించద్దు మీరు మానేయండి చర్చించటం మూడు రోజులు మానేయండి మూడు రోజులు మానేశారు అప్పుడు అడిగాడు ఎలా ఉంది ఇప్పుడు దుఃఖం బాగా తగ్గిందండి అని మీరు అది ఫ్లెక్కర్ అక్కడ దుఃఖము అనేది ఇట్స్ ఏ ఫ్లెక్కర్ అంటే అలా మెరుపు మెరిసినట్టుగా ఉంటుంది దాన్ని మీరు అలా పెంచి పోషించేసి అదే యథార్థం అనేటువంటి స్థాయిని దానికి ఇచ్చి దానికి లేని వాస్తవికతను దానికి అంటగట్టి ఆ బరువును మనమే మోసుకుంటూ మనం జీవిస్తూ ఉంటాము కాబట్టి అక్కడ చిత్త వృత్తి లేదు చిత్త వృత్తిలో విషయమైనటువంటి దృశ్యము లేదు అని నిర్ధారణ చేశాం అయితే దృశ్యము లేదు ద్రష్ట కూడా లేదు ద్రష్టాదృశ్యము ఈ రెండు కూడా ఈ ద్వంద్వము అది అనుభవం అలాగే ఉంటుంది ఎక్స్పీరియన్స్ ప్రతి ఎక్స్పీరియన్స్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ ఉంటుంది ఎక్స్పీరియన్సర్ ఉంటాడు ఎక్స్పీరియన్సర్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఉండదు ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ బిలాంగ్స్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్డ్ మిథ్య అని చెప్పారో ఎక్స్పీరియన్సడ్ మిథ్య అని చెప్పారో అప్పుడు శూన్యవాది ఏమంటాడంటే అదిగో శూన్యమే సత్యము అని అంటాడు దాని మీద మనం ఉంటే చూడు ఇప్పుడు మీరు పీ త్రీ చూశారు పీ చూశారు ఏమండి ఈ పీ చూడడం పీ త్రీ కనపడుతోంది ఉంది కానీ ఇప్పుడు ఏమైంది పీ లేదు అంటే అర్థమేమిటి మీకు మనోవృత్తి మనస్సులా స్పందిస్తూ ఉంటే ఆ దుఃఖం అనుభవానికి వస్తూ ఉంటుంది మనస్సు స్పందించడం మానేసింది అనుకోండి దుఃఖం ఏమవుతుంది పోతుంది ఆగిపోతుంది పోతుంది వాస్తవంలో అది లేదు ఉన్నట్లు కనపడడం మానేస్తుంది అర్థం పోతుందంటే అంచేతనే ఆయన చెప్పారు మీరు మాట్లాడడం మానేసేయండి అని మాట్లాడడం మానేస్తే ఇది తిప్పడం ఆగిపోయింది అనమాట అది లేనట్టే అయిపోతుంది సో కాబట్టి దుఃఖానుభవము అనేది ఉంది అంటే ఆ దుఃఖాన్ని అనుభవించే ఎక్స్పీరియన్సర్ అహంకారం అవుతూ ఉండి తీరాలి ఆ వ్యక్తిత్వం పర్సనాలిటీ ఉండి తీరాలి ఇప్పుడు ఇక్కడ మనమేం సిద్ధాంతీకరించాము దృశ్యము లేదు ద్రష్ట లేదు అంటే ఇంకా మిగిలిన తత్వము శూన్యమే అనంటే నో ఎందుకంటే సో దిస్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ బిలాంగ్స్ సో ఎక్స్పీరియన్సర్ ఈస్ దేర్ But it is the mind that is pulsating as both the experienced and the experienced. One mind is pulsation. If you have a mind pulsation, you will have a pain. You will have a pain. You will have a pain. You will have a pain. You will have a pain. But... ఈ దుఃఖము యొక్క అభావాన్ని రికార్డు చేసి పెట్టేటువంటి సాక్షి చైతన్యము ఉంటుంది కాబట్టి శూన్యవాదానికి తాగులేదు ది ఆబ్సెన్స్ ఇప్పుడు దుఃఖం పోయిందండి దుఃఖం పోయింది అంటే ది ఆబ్సెన్స్ ఆఫ్ దుఃఖ ఇప్పుడు ఆబ్సెన్స్ ఆఫ్ దుఃఖ దుఃఖ ఇది దుఃఖానుభవం లేకుండా పోయిందంటే అనుభవి కూడా ఉండదు అనుభవంతో పాటుగా అనుభవి కూడా పోతుంది అయితే ఈ అనుభవి అనుభవ అనే ద్వంద్వము యొక్క ఆప్షన్స్ని రికార్డ్ చేసి చేసేటువంటి రికార్డ్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ అనకూడదు జస్ట్ రికార్ ఎక్స్పీరియన్స్ చేస్తే సాక్ష్యమదు రికార్డు చేసేటువంటి సాక్షి చైతన్యము ఉంటుంది ఇట్ రికార్డ్స్ లేకపోతే దుఃఖానుభవం యొక్క అభావం ముందుకొచ్చి ఇదిగో నేను దుఃఖము యొక్క అభావమును అని తనను తాను అది ప్రజెంట్ చేయలేదు శూన్యము తాను ప్రకటించలేదు ఆ శూన్యాన్ని శూన్యముగా నిర్ధారించేటువంటి సాక్షి చైతన్యం ఉండాలి కాబట్టి శూన్యవాదానికి సుతరాలు కావులేదు అని ఆ వాక్యంలో చెప్తున్నారు అదొకటి చెప్పేస్తే అక్కడికి ఆ టాపిక్ అయినట్టు ఏపీ శూన్యవాదిన వాళ్ళు కూడా వాళ్ళు ఇలాంటి వాళ్ళు సర్వశూన్యతాం పశ్యంత సర్వము శూన్యము అని వాళ్ళు దర్శిస్తారు వాళ్ళు కూడా పక్షి పక్షి ఖాళీ గురుతులు అదుగో అక్కడ ఆ గురుతు చూడు అక్కడ ఆ గుర్తు అని చెప్పేటువంటి వాళ్ళకంటే బుద్ధిమంతులేం కాదు నేను దృష్ణాంతం చూడండి మీకు వర్కౌట్ అవుతుంది ఓ కెమిస్ట్రీ మేస్తారు సోడియం క్లోరైడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ చెప్తున్నారు ఆయన ఓకే సడన్గా నాకు గుర్తు వచ్చింది సోడియం క్లోరైడ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది అంటే ఒక సోడియం ఆటమ్ చుట్టూ సిక్స్ క్లోరిన్ ఐటమ్స్ ఉంటాయి అలాగే ఆయన పాఠం చెప్తున్నారు విద్యార్థులందరూ ఇలా కూర్చొని ఇక్కడ కూర్చుని పాఠం చెప్తున్నారు చూడు దిస్ ఈజ్ సోడియం యాటమ్ ఓకే ఓకే దిస్ ఈస్ క్లోరిన్ ఓకే సో వట్ ఈస్ దిస్ వట్ ఈస్ దిస్ సోడియం This is chlorine, one chlorine, this is another chlorine, third chlorine, fourth chlorine, fifth chlorine, sixth chlorine, okay? This is sodium. And now, adjacent to the sodium, there is another sodium atom here. And then this is chlorine. That is sodium. Alayat me. O student leche, sir, that is not sodium, that is chlorine. <laughs> I hope you got it. ఇంకా అంతకంటే చెప్పి ఇది ఏం లేదు దాంట్లో అంటే ఇందుకే సోడియం లేదు క్లోరిన్ లేదు యూఆర్ జస్ట్ సీయింగ్ ఇట్ ఆకాశంలో కాళి గురుకులు ఏం లేవు యూఆర్ జస్ట్ సీయింగ్ ఎం జస్ట్ సీయింగ్ విగ్రహం కన్నీరుని కారుస్తోంది యూఆర్ సీయింగ్ ఇట్ విగ్రహం కన్నీరుని కార్చట్లేదు కాదు నీళ్ళు నీళ్లు అవును పొద్దున్న చెంబుడు నీళ్లు పోసావు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి అంతవరకు ఖాయం నువ్వు విగ్రహం కన్నీరు కాలుస్తుందంటవేమి నీళ్ళు వస్తున్నాయని చెప్పు నీళ్ళు వస్తుంటే అవనాలు ఎందుకు వస్తున్నాయి అని అడగాలి ఎందుకు వస్తున్నాయి అంటే పొద్దున్న మనం పోసినప్పుడు నీళ్లు పోసాం కదా అవన్నీ ఇంకా సరిగ్గా తొడవలేదేమో అని అది మనకి తెలుస్తుంది ఇప్పుడు జలనేతి చేస్తాం జలనేతి అది ఈ ముక్కులో నీళ్లు పోసి ముక్కులో వచ్చి తీరం అది చేస్తాం ఆ తర్వాత కపాల భాత ఏదో చేసి మొత్తం నీళ్ళంతా తీసేస్తాం ఆ తర్వాత పుస్తకం చూసుకుంటుంటే సడన్ గా రెండు చుక్కల పుస్తకాలు పడతాయి నీళ్ళు ఎక్కడి నుంచి ముక్కు ఉండు నీళ్ళు విడిచిపెడుతుంది అంటే ఏమన్నా అర్థం ఉన్నదానికి అంతకుముందు పూర్తిగా పోలేదు నీళ్లు పూర్తిగా పోలేదు అక్కడ కూర్చొని ఉన్నాయి అవి తక్కువని పడ్డాయి అదేవిధంగా విగ్రహంలో అభిషేకం చేసినప్పుడు ఏవో కొన్ని నీళ్ళు అక్కడ ఏవో ఉంటాయి ఆర్టిఫిషియల్స్ వే ఉంటాయి ఈ మెటీరియల్స్ అబ్జర్వ్ చేస్తాయి అని ఏదో కొంత ఉంటుంది నవ్ ఇట్ ఈస్ కమింగ్ డౌట్ అదిగో నేను దీన్ని ఈ విధంగా చూస్తాను అంటే అదంతా కల్పన తప్ప మరియు కాదు ఈ శూన్యవాదులు శూన్యమును చూ శూన్యమే సత్యము అని చెప్తున్నాడు మీరు శూన్యమే సత్యము అంటే శూన్యాన్ని దర్శించే సాక్ష్యం ఉంటే శూన్యం సత్యం అవుతుంది కదా అంటే ఇప్పుడు ఎందుకీ మన శూన్యాన్ని దర్శించే సాక్ష్యం ఉన్నట్టా ఉన్నాడు ఉంటే శూన్యం ఎక్కడ కుదురుతుంది తర్వాత శూన్యము సత్యము అనేది మా సిద్ధాంతము అని అంటాడు వాడు ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే శూన్యము సత్యము నీ సిద్ధాంతమైతే నీ సిద్ధాంతము ఉందలేదా ఉంది మరైతే శూన్యం ఎక్కడి నుంచి వస్తుంది శూన్యము సత్యము అని నిర్ధారించిన నువ్వు ఉన్నావా ఉన్నాను మరి శూన్యము సత్యం అవుతుంది ఇంట్లో ఎవ్వరూ లేరు ఇది ఎలా ఉందంటే నా నోట్లో నాలుక లేదు అని చెప్పాడు ఒకడు నా నోట్లో నాలుగు లేదు అని చెప్పాడంటే ఆ మాట తప్పు ఎందుకని ఆ మాట చెప్పాడు కనుక ఆ మాట వాడు చెప్పాడు కనుక ఆ మాట తప్పు ఇంట్లో ఎవ్వరు లేరు ఫోన్ చేసేస్తే ఏమన్నా ఇంట్లో ఎవరైనా ఉన్నారండి అబ్బాయి ఎవ్వరు లేరండి ఇంట్లో అని వీడు ఫోన్లో చెప్తాడు ఆ మాట తప్పు ఎందుకోవాల తప్పు వీడు చెప్పాడు కనుక తప్పు వీడు చెప్పాడు కనుక తప్పు ఏమీ చెప్పకుండానే సైలెంట్గా ఉంటే ఏమో మేబీ ట్రూ బట్ వీడు చెప్పాడు కనుక తప్పు అలాగే శూన్యమే సత్యము అని వీడు చెప్పాడు కనుక శూన్యము సత్యము కానేరదు ఎందుకంటే స్వదర్శన్యాపి శూన్యత ప్రతిజానే తే తోపీ సాహసికతరా ఈ ద్వైతవాదుల కంటే విజ్ఞానవాదులు సాహసికులు విజ్ఞానవాదుల శూన్యవాదులు మరింత సాహసికులు అయితే ఆ సాహసం ఎలా ఉంటుంది విజ్ఞానవదుల సాహసం ఏమిటి పక్షి కాలి గుంతులను చూచుట అది వాడి సాహసం అయితే ఇంకా వీళ్ళ సాహసం ఏమిటంటే కమ్ముష్టి నాపి జిఘృక్షి వీడు ఇలాగా ఇలా చేపెట్టి అదిగో ఆకాశాన్ని నేను పిడికిలితో పట్టుకున్నాను పిడికిలితో ఆకాశం పట్టుకుంటే ఆకాశం పట్టుకున్నాను ఆకాశం పట్టుకుంటారండి ఆకాశాన్ని పట్టుకోలేరు ఎందుకంటే పట్టుకోవాలి అంటే అవయవాలు ఉండాలి ఇప్పుడు ఆయన్ని పట్టుకోండి అంటే వెళ్ళి చెయ్యనో కాలనో ఏదో పట్టుకోమని అర్థం ఆయనకు అవయవాలు ఉంటాయి కనుక ఓ అవయవాన్ని పట్టుకుంటే ఆయన్ని పట్టుకున్నట్టే మొత్తం మనిషిని అంతనే పట్టుకోలేరు కదా సో ఏదో ఒక అవయవాన్ని పట్టుకోవాలి ఆకాశానికి అవయవాలు ఉండవు ఆకాశానికి పార్ట్సే ఉండవు నిరంతరంగా ఉంటుంది బ్రేక్స్ ఉండాలి అవయవాలు ఉండాలంటే బ్రేక్స్ ఉండాలి బ్రేక్స్ ఏమి ఉండవు కాబట్టి ఆకాశాన్ని పట్టుకోవడం సంభవమే కాదు అయినా కూడా వాళ్ళు ఏమంటారంటే నేను ఆకాశం పట్టుకున్నాను అంటే అది ఎంత అప్సర్డో శూన్యవాదమే సత్యము మాట కూడా అంత అప్సర్డ్ అజాం జాయతే ఎస్మాత్ అజాతి ప్రకృతిస్త ప్రకృతేరవి భవిష్యతి ఉైర్హేతు అజమేకం బ్రహ్మేతి సిద్ధం ఇప్పుడు పైన చెప్పినటువంటి హేతువులను బట్టి ఆత్మ జన్మ లేనిది అజం అమరం అజమ్మని ఎప్పుడైతే అన్నారో అమరం వెంటనే వచ్చేస్తుంది అజమ్మ అమరమ్మ అయినటువంటి ఆత్మయే బ్రహ్మ అది ఏ ఆత్మకంటే భిన్నముగా ఏది లేదు అది బ్రహ్మ అది అద్వయము రెండవది లేనిది రెండవది అనే భేదం అంతా కూడా మీకు ద్రష్టాదృశ్యము అక్కడే ఉంటుంది మనస్సు ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు జ్యోతి జ్యోతి అద్వయము అంతే కదా ఇంకా రెండవది ఏమీ లేదు అద్వయము కానీ ఈ చలనం వల్ల మీకేమనిపిస్తుంది పీ త్రీ రెండు ఉన్నాయి అనిపిస్తుంది పీ త్రీ పోని ఒకటే పీ త్రీ ఒకటి కింద తీసుకోండి పోని పీ త్రీ అనిపిస్తుంది పిత్రి ఉంది జ్యోతి ఉంది అక్కడికి రెండు వచ్చా పి జ్యోతి ఉంది పీత్రి ఉంది ఇప్పుడు జ్యోతి ఉంది మరి ఇప్పుడు పీత్రి ఉంది జ్యోతి ఉంది మరి జ్యోతి అంటే ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఉంది పీత్రి ఇంతకు ముందు లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పుట్టింది మరి ఇప్పుడు ఏమైపోయింది గిట్టింది ఈ సిద్ధాంతం సరే అంత అసందర్భమైన రేఖను మరొకటి అక్కడ పీత్రి పుట్టను లేదు గిట్టను లేదు నువ్వు చూస్తున్నావు నేను చూడడం అవును నువ్వు చూస్తున్నావు ఓకే మరి నేను చూస్తుంటే కరెక్ట్ కదా అది కాదు అది ఎలాగంటే ఆకాశంలో పక్షి కాలిగురుతులను నువ్వు చూస్తున్నట్టు చూస్తున్నావు అది కాబట్టి అక్కడ లేని దాన్ని చూడ్డానికి అలవాటు పడి చూస్తున్నావు కాబట్టి నువ్వు చూసింది సత్యం కాదు అని తిరస్కరించారు ఇప్పుడు ఇంకేం మిగిలింది జ్యోతి మాత్రమే గలవదు త్యోతిషాం జ్యోతిషి ఆత్మ జ్యోతి సో ఆ ద్వైతమునంతను ప్రకాశింపజేసే ఏ చైతన్య జ్యోతి గలదో అదియే ఆత్మ పేరు అదియే నీ యొక్క యథార్థ స్వరూపము అది మాత్రమే గలదు దీనికి ఇంకో దృష్టాంతం మీరు సినిమాకి వెళ్ళారు ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేశాడు మీరు ఇవన్నీ పరిశీలించుకుంటారు స్విచ్ ఆన్ చేసిన వెంటనే తెర అంతా కూడా తెల్లగా ప్రకాశిస్తుంది దాన్ని జ్యోతి అంద ఇప్పుడు తెర తెల్లగా ప్రకాశిస్తుంటే ఒక చలనం ప్రారంభమవుతుంది జ్యోతి చలనం కాదు జ్యోతి అలాగే ఉంటుంది జ్యోతి చలించదు ప్రాజెక్టర్ లైట్ అంతా ఇటు నుంచి అటు పరిగెడుతుందని మీరు ఏమనుకోవద్దు అలాగే ఉంటుంది స్థిరంగా ఈ ఫిలిం యొక్క చలనం ప్రారంభమవుతుంది ప్రారంభం కాగానే ఆ జ్యోతిలో ఒక కథ ఆరంభం కథ అంటే ఏమిటి సంసారం ఇదే సంసారం మళ్ళీ అక్కడ ఉంటుంది సంసారంలో ఏముంటుంది ఒకళ్ళు ఇద్దరు కలుసుకుంటారు ప్రేమించుకుంటారు పెళ్ళాడతారు తర్వాత దెబ్బలాడుకుంటారు పిల్లల్ని కంటారు ఆ పిల్లలతోటి కొంత పండగ చేసుకుని ఆ తర్వాత వాళ్ళతో వేగుతో కాలక్షేపం చేస్తారు ఇదే కదా సంసారం ఉంటే సినిమాకి వెళ్తే ఏముంటుంది ఎగ్జాక్ట్గా సేమ్ ఉంటుంది ఏ తేడా వాళ్ళు సేమ్ ఉంటుందండి సేమ్ ఉంటుందంటే నేను నిన్న చెప్పానో లేదో కానీ చెప్పమంటే చెప్తా మీరు ఓపికగా ఉండి విని ఉత్సాహం ఉందంటే చెప్పమంటే చెప్తా ఇప్పుడు చెప్పాననేది మళ్ళీ చెప్తాను ఇప్పుడు వీడు భవిష్యత్తుని ప్రడిక్ట్ చేస్తానంట భవిష్యత్తుని ప్రడిక్ట్ చేస్తానని చూడు నీకు రాబోయే ఆరు మాసాల్లో మీ పిల్లలందరూ హాయిగా ఉంటారు ఇంట్లో చిన్న చిన్న పురపక్షాలు వచ్చినా ఏం పర్వాలేదు అవన్నీ సర్దుబాటు నీకు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది మండి అని చెప్పాడు అనుకోండి ఈ మూడు మాటలు వీడు తలకాయ బాగా అర్థమైనట్టుగా వీడు తలకాయ గట్టిగా ఊపాడు ఇప్పుడు ఈ చెప్పిన దాంట్లో క్రియాపదాలకున్న భవిష్యత్ కాలాన్ని మీరు పెద్ద పట్టించుకోకండి క్రియాపదానికే చూడకండి కంటెంట్ కేసు చూడండి క్రియాపదంలో ఏముంటుంది భవిష్యత్ కాలాన్ని వేస్తాడు భవిష్యతి భవిష్యతి భవిష్యత్ అని don't worry about the uh, root see the content a content ad uh, future of pasta ad evtadi past artike uh, paristhiti future of pasta artike paristhiti baagundadum baagundadum what is that past pillalo intlo porapotsalu ocche tagge what is that past kala బ్యాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్నింటిని తీసుకుని వాటినే రీహ్యాష్ చేసి ఇట్నించటో అట్నించటో రీహ్యాష్ చేసి వాటికి భవిష్యత్ కాలానికి సంబంధించిన క్రియాపదాలని జోడించి చెప్తాడు అంతేనా మీరు దాన్ని భవిష్యత్ అని ఎవడనుకుంటాడంటే సూక్ష్మంగా చూడడం చేత కానీ అనుకుంటాడు ఇది భవిష్యత్తు అని నా ఆర్థిక పరిస్థితి లాస్ట్ ఇయర్ కంటే రెండు వేల పన్నెండులో బాగుపడుతుంది అని బాగుపడుతుంది బాగుపడబోతోంది అంటే అది పడబోతోంది అన్నది భవిష్యత్ కాలం కాబట్టి అది భవిష్యత్తు మీరు అనుకోవాలి కానీ అది భవిష్యత్తు కాదు ఆర్థిక పరిస్థితి అనేది ఒకటి అది ఒకప్పుడు బాగుంటుంది ఒకప్పుడు బాగుండదు అనే గతకాలీన సంస్కారాలకే వీడు భవిష్యత్తు అనే రూపాన్ని కాబట్టి సూక్ష్మంగా చూసినట్లయితే ఆ గతాన్నే మనం మోసుకుంటూ బతుకుతూ ఉంటాం దానికే క్రియాపదాల్లో భవిష్యత్ కాలాన్ని పెట్టి దానికే భవిష్యత్ పేరు పెట్టుకుంటాం దానికే క్రియాపదాల్లో వర్తమాన కాలాన్ని పెట్టి దానికే వర్తమానము పేరు పెట్టుకుంటాం అంచేతనే గతము అనేది ఒక ప్రవాహము ఆ ప్రవాహము అలా ప్రవహిస్తూ ప్రవహిస్తూ వచ్చి వర్తమానాన్నంతని కూడా నింపేసి భవిష్యత్తులోకి ప్రవహిస్తూ ఉంటుంది అది అది పరిస్థితి ఎనీవే దట్ ఈజ్ అ డైగ్రెషన్ కాబట్టి ఆత్మ సాక్షి చైతన్యం ఒక్కటే సత్యము ఇది సిద్ధం ఇది మనం నిరూపించినాము ఎందుకంటే దృశ్యానికి జన్మ లేదు ద్రష్ ద్రష్ట అహంకారానికి జన్మ లేదు అక్కడ వాస్తవంగా ఉన్నది ఏదీ లేదు రెండూ మిక్స్ అయ్యే అని ఎప్పుడైతే మీరు నిర్ధారించినారో ఇక మిగిలినది శుద్ధమైన సాక్షి చైతన్యం ఉంటుంది అదియే దేశకాల వస్తు పరిచ్ఛేదములకు అతీతం కనుక అదియే బ్రహ్మ రెండవది లేనిది రెండవది లేనిది అన్న దానికోసం నేను ఈ సినిమా దృష్టాంతం అది చెప్పాను కాబట్టి ఈ సినిమా రెండున్నర గంటలు సినిమా చూశారు ఆ కథ పూర్తయింది కదా ఇప్పుడు సినిమా ప్రారంభం కాకముందు ఏముంది జ్యోతి ఉన్నది సినిమా పూర్తయిపోయిన తర్వాత ఏముంది జ్యోతుంది మధ్యలో ఏముంది జ్యోతుంది ఇవన్నీ ఉన్నాయి జ్యోతుంది ఇవన్నీ ఉన్నాయి మధ్యలో కూడా జ్యోతి మాత్రమే ఉంది మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఎక్కడి నుంచి వచ్చాయి పుట్టే ఏది పుట్టలేదు వాస్తవంగా ఏది లేదు ఉన్నట్లుగా పుట్టినట్లుగా కనబడుతాయే అంతకుముందు అంచేతనే జగత్తు దృశ్యతే అని చెప్పాలి తప్ప అస్థి అని చెప్పకూడదు కనబడుతుంది అలా కనబడుతుంది నేను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను అని అలాగా ఆ స్పందన అలా ఉంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ ఫారంలో జాయిన్ అయిపోవాలి అందరూ ఫస్ట్ ఫార్మ్ చదివేసుకుంటున్నారు ఇంగ్లీష్ కూడా చదివేసుకుంటున్నారు నాకు ఏబీసీడీలు కూడా రావు అని ఫస్ట్ ఫారంలోనే ఎర్ప ఏబీసీటీ ఐదో క్లాసు పూర్తయ్యేప్పటికీ నాన్నయ్య గారి పద్యాలు పోతన్న గారి పద్యాలు మిత్రలాభం ఇవన్నీ ఉండి ఐదో క్లాసు తెలుగు బాచ్యకమ్మలు పుస్తకములు ఇవన్నీ ఉండి అవన్నీ చదివేవాళ్ళం తర్వాత కోరికలు తీసివేతలు బాగాహారాలు గుణకారాలు ఇవన్నీ కూడా చేసేవాళ్ళం ఏబీసీడీలు మాత్రం రావు ఫస్ట్ ఫారంలో వెళ్ళగానే మొదటి బడి రెండవ బడి అలాగే పదిహేను రోజులు ఆ బడులన్నీ నేర్చుకుని అలా అలా నేర్చుకున్న ఇంగ్లీష్ ఫస్ట్ ఇప్పుడు నేను హై స్కూల్లో ఫస్ట్ ఫారంలో జాయిన్ అయిపోయాను ఏబీసీడీ నేర్చేసుకుంటున్నాను ఎస్ఎస్ఎల్సీ వాళ్ళు కనపడతారు ఆరేళ్ల తర్వాత వీళ్ళు ఫస్ట్ ఫారంలో ఉండే వాళ్ళు ఎస్ఎస్ఎల్సీ చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారని అనిపిస్తుంది అంత చిత్తం యొక్క స్పందన అల్ల అల్లాగా స్పందించి స్పందించి తర్వాత కాలేజీ ఇప్పుడు కాలేజీలకు వెళ్ళిపోయాను నేను కాలేజీలో బిఎస్సీ లేకపోతే బీకామ్ ఆ తర్వాత యూనివర్సిటీ యూనివర్సిటీని దున్నేయడం పట్టుకుని ఇట్టి నుంచి ఎటు అట్ నుంచి ఈ పుస్తకం ఆ ఈ పరీక్షలు ఆ పరీక్షలు రాసేస్తూ యూనివర్సిటీ అదైన తర్వాత వివాహం అదైన తర్వాత పిల్లలు అదైన తర్వాత దెబ్బలాట్ల కలహాలు మళ్ళీ కలయికలు ఓసారి విడిపోతూ ఉన్నాం ఇంకోసారి కలుస్తూ ఉన్నాం కలహాలు ధనము ధనం వ్యామోహం ధనం వచ్చిందని ధనం పోయిందని గండలు ఆస్తులు ఇది పోగొట్టాను అది పోగొట్టాను ఈ లోపల వయస్సు వచ్చి వస్తుంది దేహం శిథిలమైపోతూ దేహానికి శక్తి తగ్గిపోతుంది ఏదో కొత్త కొత్త సమస్యలు అన్నీ ధనాలు బాగా పోవేశం కానీ దేహం చెప్పిన మాటమైనది కాదు దేహం బాగా చెప్పిన మాటమని ఈ టైంలో డబ్బులు ఉండి కావు ఈ రకంగా ఈ రకవరీలో వద్దరా ఇప్పుడు డబ్బులు అయితే కానీ దేహాలకి ఏ ఓపిక లేదు ఈ రకంగా ఇంతట్లోకి పుణ్యం పాపం స్వర్గం నరకం ఈ దేవుడు ఆ దేవుడు అని ఈ తిరుగుతో తిరుగుతో తిరుగుతో ఆఖరికి ఇదో నేను చచ్చిపోతున్నాను అని చచ్చిపోతాను అక్కడికి సినిమా పూర్తి ఈ మధ్యలో వచ్చిన ఈ ఇదంతా కూడా దీర్ఘ స్వప్నం దాంట్లో ఏమీ వాస్తవికత లేదు ఆ దీర్ఘ స్వప్నాన్ని చక్కగా రిజిస్టర్ చేస్తున్న జ్యోతి ఏది గలదో అది ఏ సత్యం ఆ జ్యోతి ఏ బ్రహ్మవిడు దేవుడు దేవుడు దేవుడని ఊళ్ళన్నీ తిరిగేస్తాడు ఊళ్ళన్నీ తిరిగితే దేవుడు దొరుకుతాడా ఆ జ్యోతియే దేవుడు నువ్వు అనుకుంటున్న దేవుడు ఆ జ్యోతియే ఊళ్ళన్నీ తిరిగినప్పుడు ఏది దొరుకుతుందో అది దేవుడు అవుతుందా హనుమంతుడికి హనుమంతుడి దృష్టాంతం బెస్ట్ మొత్తం లంకంతా వెతికేస్తాడు సపోజ్ లంకలో దొరికేసింది అనుకోండి సీత ఆవిడ సీత అవుతుందా ఓ దొరుకుతుంది కూడా లంకలో సీత దొరుకుతుంది ఆయనకి సీత కనపడుతుంది పండగ చేసుకుంటాడు చిన్న సెలబ్రేషన్ గుల్లి సెలిబ్రేషన్ ఒకటి చేస్తాడు అక్కడ స్తంభం ఉంటే అలా ఎక్కిలా అడిగేస్తుంది హ్యాపీ హే హే హే హే అంటాడు నిమ్మడంగా ఎవరికి వెనబడకుండా ఆ తర్వాత ముక్కు ముందు కాదు అని నిశ్చయించారు కాబట్టి ఆ ఆత్మచైతన్యమే ఈ దీర్ఘస్వప్నము ఏ ఆత్మచైతన్యంలో రిజిస్టర్ అవుతోందో కనబడుతోందో ఆత్మచైతన్యమే బ్రహ్మ దీనిని నిర్ధారించడం అయిపోయింది ఎత్పునరాదవు ప్రతిజ్ఞాతం తత్ఫలోపసంహారార్థ అయం శ్లోకపున ఆదం ప్రతిజ్ఞాతం ఆదం అంటే ఈ అద్వైత ప్రకరణానికి మొదట ఒక ప్రతిజ్ఞ ఒకటి చేశారు ఏమిటంటే ప్రతిజ్ఞ అతో వక్ష్యాం యకార్పణ్యం అజాతి నీకు అంటే పుట్టుక నువ్వు పుట్టుక ఎప్పుడైతే ఉందన్నావో నేను పుట్టాను అన్నమన్నావు కదా వెంటనే నీవు మృత్యువు కోసం వేచి ఉన్నావు లేదా మృత్యువు నీ కోసం వేచి ఉన్నది ఏమండి సో నువ్వే నీ మృత్యువుని నువ్వే సృష్టించుకున్నావు దేవుడు సృష్టించడు మృత్యువు దేవుడు అమృత స్వరూపుడు మృత్యువుని సృష్టించడు కానీ వీడు జీవుడు సృష్టించుకుంటాడు మృత్యువు ఎలా సృష్టించుకుంటాడు అజ్ఞానం చేత ఏమిటా అజ్ఞానము అది ఎక్కడ ప్రారంభమైంది నేను పుట్టాను అదిగో నేను పుట్టాను అనగానే వీడు అజ్ఞానం చే మృత్యువును సృష్టించుకుంటాడు అయితే ఆ మృత్యువును ఏం చేస్తాడంటే అలా దూరంలో పెడతాడు దాన్ని మృత్యువు చాలా దూరంలో పెడతాడు మృత్యువు దూరంలో ఏ ఉండదు వీడు ఏ పర్సన్ ఏ వ్యక్తి అయి ఉంటాడో ఇప్పుడు ప్రొఫెసర్ అనుకోండి వీడు నిద్రపోయాడు ప్రొఫెసర్ అవునా ఇప్పుడు వాడు ప్రొఫెసర్ అవ్వడు కాడు వీడు ఏదీ కాదు నిద్రపోయినప్పుడు ఏదీ కాదు అంటే ఏమైంది మృత్యువేది ఆ వ్యక్తిత్వానికి మృత్యువు సాక్షి చైతన్యానికి మృత్యువు కాదు ఆ వ్యక్తిత్వానికి మృత్యువే కానీ వీడు మృత్యువుని ఎక్కడో దూరంలో పెడతాడు దూరంలో పెట్టి ఆ దూరంగా ఉన్న మృత్యువు చెప్పేసి తనకి తాను మనం ఇంకా యంగ్ మృత్యువు చాలా దూరంగా ఉంది అని ఒక రకమైన ఆత్మ వంచనతోటి జీవిస్తూ ఉంటాడు అయితే ఎప్పటికైనా మృత్యు వస్తుందని తెలుస్తుంది కదా ఆ మృత్యు తర్వాత మళ్ళీ స్వర్గానికి వెళ్ళాలి నరకానికి వెళ్ళాలని ఉంటుంది నరకానికి వెళ్ళకూడదు దానికోసం పుణ్యము పాపము పుణ్యం కావాలి పాపం వద్దు కానీ పుణ్యం ఏ కర్మలు చేస్తే చే వస్తుందో ఆ కర్మలు మాకు ఇష్టం లేదు ఏ కర్మలు చేస్తే పాపం వస్తుందో అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయి కాన్ఫ్లిక్ట్లో పడిపోతుంది కాన్ఫ్లిక్టే కదా ఈ పుణ్యపాపాల కాన్ఫ్లిక్ట్ ఎంత పెద్ద కాన్ఫ్లిక్ట్ అది కార్తీక మాసం చలి వణికించేస్తుంది కాలువలో స్నానం చేయాలి ఎలాగండి ఈ టైంలో కావాలికి తెల్లవారు ద్వారా ఐదు గట్టికి ఆ కలవలో ఎలాగ స్నానం చేస్తాం కానీ పుణ్యం కావాలి ఎందుకని పుణ్యం లేకపోతే మరణించిన తర్వాత అక్కడ ఏదో నది దాటడానికి ఆ పుణ్యం అవసరం అవుతుంది పద పద అని అలా ఉణికితో వెళ్ళి ఆ కాలలో ఉనిగి అలా కాన్ఫ్లిక్ట్ ఎంత కాన్ఫ్లిక్ట్ చూడండి ఇప్పుడు కాలంలో స్నానం చేయడం మంచిది నేను అది కాదు ఆ కాన్ఫ్లిక్ట్ గురించి నేను మాట్లాడుతున్నా ఓ వైపుని మనకు చేయాలని ఇష్టం ఉండదు ఇంకో వైపుని భయభరుతో భయపడుతూ దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ హో లైఫ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ నీకు ఈ కాన్ఫ్లిక్ట్ కూడా దృష్టాంతం చెప్తా ఒక ఆయన్ని అడిగాడు ఒక ఆయన ఇంకొక ఆయన ఆ ఆ వేదం పన్ ఆ పనస చెప్పమన్నాడు చెప్పమంటే ఈయన అన్నాడు నాకు గుర్తు లేదు నేను వల్లించాను కానీ ఇప్పుడు గుర్తు లేదు అన్నాడు అంటే ఆయన ఏమన్నా తెలిసిన వేదం వల్లించి ఎవడైతే గుర్తు వాడు నరకానికి పోతాడు అని ఒక శ్లోకం చెప్పాడు ఎప్పుడు ఎప్పుడు వేదం మంత్రం చెప్పని బానే ఉంటాడు వీడి పాపం వల్లించి వల్లించి వల్లించి ఏదో కొంచెమైతే గుర్తుంటుంది ఇంత వల్లించి పెడితే మరుపు వస్తుంది ఆ మరుపు వస్తే కాబట్టి పాపము అనే శ్లోకం ఉంటుంది ఎస్థిత్య సఖ్య విదగం సఖాయం నతస్య వాచ్యపి భాగో అస్థి అని ఇలాంటి వాక్యాలు కూడా ఉన్నాయి దాన్ని వివరిస్తూ అది చెప్పేప్పటికీ ఆయన బెంగ పెట్టుకున్నారా వెనకబెట్టుకుంటే నేను నాది నాతో చెప్పాను నేనున్న వెళ్ళారన్నా వేదం వల్లించిన ప్రతి వాడు ఆఖరి శ్వాస పీల్చి లోపులో సరిగా వేదాన్ని మర్చిపోతాడు ప్రతి ఎందుకంటే బ్రెయిన్ సెల్స్లో మీరు ఫిక్స్ చేసి పెడతారు బ్రెయిన్ సెల్స్ పనిచేసుకున్నంతసేపు అది వస్తుంది అది పనిచేయటం మానేస్తే క్రమంగా మర్చిపోతారు ఎంతవరకు మర్చిపోతారంటే ఒక మర్చిపోతారు దీనికోసం మృత్యుదాకా అక్కర్లేదండి జట్లాగ్ ఉంటే మీరు ఒక వెళ్ళి మర్చిపోతాయి కాబట్టి ఇది మరి ఆయన అలా చెప్పాడు ఆయన మీకు పెట్టాడు ఒక దోషం మీరు అలాంటిది పెట్టుకోకండి మీరు చక్కగా లేదా గుర్తు ఉన్నట్లు పర్వాలేదు పుస్తకాలు ఉన్నాయి ఉన్నాయి పుస్తకం చూసి పారాయణ చేయండి అంటే ఇప్పుడు విష్ణు సహస్రనామం నేను ఈ మూలం పుస్తకం చూడకుండా పారాయణ చేస్తాను అంటే ఎందులో ఏజ్లో చేయగలుగుతారు కొంచెం వయసు వచ్చేప్పటికీ చూసి చేయాల్సి ఉంటుంది సరే జనా డూ ఇట్ తప్పేం కాదు అంతేకాని పాపం వచ్చేస్తుందని మాత్రం మీరు కాన్ఫ్లిక్ట్ పెట్టుకోకండి చూడండి ఇటువంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఉంటాయి సో ఈ విధంగా ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉండబట్టే దానికి కార్పణ్యము అని పేరు ఈ కాన్ఫ్లిక్ట్ పుట్టేను అనగానే యొక్క కాన్ఫ్లిక్ట్ వచ్చింది పుణ్యము పాపము యొక్క కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఈ ద్వంద్వ సుఖము అనగానే దుఃఖము యొక్క కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ ఘర్షణలో వీడు జీవిస్తూ దీనుడుగా బతు ఉంటాడు కృపణుడుగా జీవిస్తాడు నేను నీకు ఒక సిద్ధాంతం చెప్తా తత్వాన్ని చెప్తా ఎటువంటి తత్వము అజాతి వక్ష్యా పుట్టుక లేదు మృత్యువు లేదు అయితే పుట్టి గిట్టేటువంటి ఆ ఎంటిటీ ఈ సోకాల్డ్ అహంకార అది స్వర్గానికి నరకానికి వెళ్తుంది కదా అంటే ఆ ఐంటిటీ మిథ్య కాబట్టి స్వర్గ నరకాలు మిథ్య ఎవ్రీథింగ్ మొత్తం జగత్తంతా కూడా ఒక స్వప్నము స్వప్నంలో సుఖం వస్తుంది ఉన్నాళ్ళు ఇద్దరులు అయించాక ఆ సుఖం సుఖము సత్యం అనుకుంటావా స్వప్నంలో దుఃఖం వస్తుంది అది సత్యం అనుకుంటావా ఈ జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలు కూడా స్వప్న సదృశములు తప్ప వాటికి యథార్థత లేదు కనుక మరి దేనికి ఉన్నది యథార్థత కేవలము ఈ అనుభవాలని రిజిస్టర్ చేసే ఆ ఎరుక అది ఒక్కటే సత్యం అది పుట్టలేదు అజాతి అది కర్తృత్వ భోక్తృత్వ విరహితము దాని ఎందు సుఖ దుఃఖములు పుణ్యపాపములు కానీ ఇతర ద్వంద్వములు ఏవి కూడా లేవు మై కాడ్ అది నా యథార్థ స్వరూపము అంటే వీడి దైన్యమంతా కూడా చేత్తో తీసినట్టుగా పోయింది అటువంటి అకార్పణ్యం అజాతి వక్ష్యామి అని ప్రతిజ్ఞ చేశారు మొట్టమొదట్లో ఆ ప్రతిజ్ఞ పూర్తి చేశారు ఏ ఏవి పుట్టినవి గిట్టుతున్నవి అని జీవనుల చేత పరిగణింపబడుతూ వచ్చాయో హేతువు ఫలము దేహము ఇత్యాదులు తర్వాత చిత్త దృశ్యములు చిత్తము వీటన్నిటి యొక్క జాతిని తిరస్కరించి అజాతిని తద్వరా అకార్పణ్యాన్ని నిర్ధారించినారు ఏది ప్రతిజ్ఞ చేయబడినదో దాన్ని ఉపసంహారం చేయటం కోసం ఈ శ్లోకం వస్తోంది ఆ ప్రతిజ్ఞను కనుక మీరు స్వంతం చేసుకుంటే దాన్ని నా అనుభవానికి తెచ్చుకుంటే ఫలమేమి అంటే మోక్షమే ఫలం తత్ఫల ఉపసంహారార్థము అంటే ఫలం పునః అసంభావనాది నివృత్తి రూపం ఓకే మోక్షం అని కాదు ఆ నిర్ధారించినటువంటి తత్వాన్ని ఉపసంహారం చేస్తున్నారు అక్కడ ఆ నిర్ధారణ యొక్క అభిప్రాయం ఏమిటంటే తిరిగి మళ్ళా నేను పుట్టాను అనేటువంటి విపరిత జ్ఞానం లేక నిజంగా పుట్టుకనేది లేదంటారా అనే సంశయ జ్ఞానం కానీ లేకుండా నిశ్చితమైన యథార్థ జ్ఞానము ఈ దేహమునకు పుట్టుట గిట్టుట అనేవి మీరు కల్పిస్తే కల్పించుకోండి నాకు పుట్టుట లేదు గిట్టుట లేదు నేను జన్మన మరణములకు అతీతమైన ఆత్మచైతన్య స్వరూపుడను అనే నిశ్చయ జ్ఞానానికి ఫలము అని ఆ ఫలాన్ని చెప్పి ఉపసంహారం చేయటం కోసం ఈ శ్లోకం వచ్చింది ఏమిటా శ్లోకము అంటే అజాతం జాయతే యస్మాత్ అజాతి ప్రకృతిస్త పుట్టుక లేనిది పుట్టుతున్నది అజాతం జాయతే అంటే అర్థం ఎట్టుండి పుట్టుక లేనిది పుట్టుచున్నది అంటే అర్థం ఏంటో తెలుసిన పుట్టుక లేనిది పుట్టినట్లుగా కల్పించబడుచున్నది అని అర్థం అంతే తప్ప నిజంగా పుట్టేసుకుందని కదా నిజంగా పుట్టేసుకుంటే పుట్టుక లేనిది అని ఎలా అంటారు మీరు కాబట్టి అజాతం జాతమివ కల్ప్యతే అని అర్థం దానికి అజాతం జాయతే తర్వాత ఇంకొకటి ఇప్పుడు మీరు చూడండి దీంట్లో ఎలా వస్తుందంటే ఉన్న యార్థతత్వమైన ఆత్మకి పుట్టుక ఉండదు అదే అజాతమే దృశ్యం ఏదైతే ఉందో దానికి పుట్టుక ఉండదు అదే అజాతమే ఎందువల్ల అంటే ఆత్మతత్వము అజాతము నిత్యత్వాత్ నిత్యము కాలమునక అతీతమైనది కనుక ఈ దృశ్యము అది అజాతమే ఎందుకు తెలుసినా మిథ్యాత్వాత నిథ్య కనుక ఇప్పుడు సినిమా తెర మీద మీరు సినిమా చూస్తున్నారు సినిమా చూస్తుంటే రాజుగారికి పుత్రుడు పుట్టాడు అని పుత్రోత్సాహం ఉంటుంది అక్కడ ఉత్సవం అవుతూ ఉంటుంది ఎందుకు ఈ ఉత్సవం అంటే పుత్రుడు పుట్టాడు ఇప్పుడు పుత్రుడు పుట్టాడండి బానే ఉంది ఆ పుత్రుని పుట్టుకని ప్రకాశింపజేసే జ్యోతి పుట్టిందా లేదు జ్యోతి ఎప్పుడు ఉంది పుట్టుక ఓకే వన్ ముఖే భృత శర్కర దట్ ఈజ్ దట్ ఈజ్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ ఓకే దట్ ఈస్ సెటిల్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఆ రాజుగారి పుత్రుడు పుట్టాడని వీళ్ళు పుత్రోత్సవం చేస్తున్నారు కదా ఆ రాజుగారి పుత్రుడు పుట్టాడా లేదు ఎందుకు తెలిసినా వాడు లేడండి రాజుగారి పు మీద రాజుగారి పుత్రుడు ఉన్నాడండి యథార్థంగా రాజుగారి పుత్రుడని మీరు అనుకోవడమే తప్ప అసలు ఉంటే కదా పుట్టడానికి కుందేటి కొమ్ము పుట్టిందా లేదు ఎందుకు ఎందుకు పుట్టలేదు కుందేటి కొమ్ము అయ్యా లేదండి అది ఉన్నది ప్రభావాలు మటుకులే కాబట్టి సత్యవస్తువుకి పుట్టుకలేదు మిథ్యా వస్తువుకి పుట్టుకలేదు మరి దేని ఏది పుట్టింది ఏది పుట్టలేదు అయితే మరి పుట్టింది అంటున్నారు ఏమిటి అంటే అజాతమే పుట్టింది అంటే పుట్టుకలేనిదే పుట్టింది ఏమండో ఈ పాఠానికి అజాతవాదము అని పేరు మీరు ఏమిటనుకుంటున్నారు ఇది అన్న పురాణ కాలక్షేపం అని అలాగేమనుకోకండి సుమ దీనికి అజాతవాదము అని పేరు అంచేత ఈ ఆరు మాసాలు పాఠం అజాతం మీదే ఉంటుంది రేపు మళ్ళీ నెక్స్ట్ క్లాసు సోమవారం క్లాసు ఆ క్లాసులో నేను ఏదో కొత్త సంగతి చెప్తానని మీరేమనుకోద్దు ఈ అజాతం గురించే మళ్ళీ క్లాసులో మనం పూర్తి చేద్దాం అజాతం జాయతే ఓం పూర్ణం పూర్ణమిదం